వాక్ మనస్సు సంపదతే వాక్కు వెళ్లి మనస్సులో విలీనమైపోతుంది అంటే ఇంకా మాట్లాడలేదు మనస్సు యాక్టివ్గా ఉంటుంది మనస్ ప్రాణే తర్వాత మనస్సు వెళ్లి ప్రాణంలో విలీనం అయిపోతుంది అంటే గాలి తీరుస్తూ ఉంటారు విడిచిపెడుతూ ఉంటారు ఇంక మనస్సు ప్రాణ తేజస్వి ప్రాణం వెళ్ళి విలీనం అయిపోతుంది అంటే ఒళ్ళు వేడిగా ఉంటుంది కానీ ఇంక ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉండదు తేజస్ పరస్పాందే అవుతాయ తేజస్విలో ఆ పరదేవత ఎవరు పరదేవత సత్ సత్తులే కలిసిపోతుంది అది పాయింట్ ఇక్కడ ఉపనిషత్తులకి గరుడ పురాణానికి తేడాదే గరుడ పురాణం ఉంది రణదెన్స్ గరుడ పురాణంలో ఉన్న రథాంత సెక్షన్స్ బాగుంటాయి చాలా బాగుంటాయి కానీ గరుడ పురాణంలో జీవగతి ఏను మొదలెడతారు అది అలా చెప్తూ ఉంటారు వీడిక్కడ బయలుదేరి చచ్చిపోతాడు ఎవరికెనికరలు వస్తారు వెనక ఇంకొచ్చి వీరిని పీపుతారు అక్కడి నుంచి ఆ దేహాల నుంచి పీపుతారు వీరిగా దేహం వీరికే రాబుద్ది కాదు కానీ వాళ్ళు బలాత్కారంగా లాగేస్తారు ఇది ఎలాగంటే పెనెంటను ఖాళీ చేయించినట్టుగా ఈ గోండా ఖాళీ చేయిస్తారు ఈ ఖాళీ చేయించే వాడు చేయడు వాడికి గోండాను పంపిస్తారు అంటే ఎనబింకి అర్థం సో వీళ్ళు బలాత్కారంగా ఖాళీ చేసేస్తాడు చేసేసి ఇప్పుడు వీళ్ళని ఇచ్చిపోతూ ఉంటారు వాడు కనుక పుణ్యం చేసుకుంటే స్ఫుతిస్తారు పాపం చేసుకుంటే ఇచ్చిపోతారు సో ఈ విధంగా కథ ఉంటుంది వాళ్ళు ఎందుకంటే నది ఒకటి వస్తుంది ఆ నది దాటాలి వైతరిని అనేది ఉన్నది ఆ నది దాటాలంటే అలాగ ఉంటుంది అలా ఆ వ్యవస్థ అంతా ఇక్కడ అలా కాదు ఈ పరిస్థితి వేరే ఆ పరిస్థితి వేరు దేహాభిమానం గలవాడి లేని మహత్వం నేను ఒక పర్టికులర్ ఇండివిజువల్గా వాళ్ళు ఎప్పుడూ భావన చేయరు సో తెలియ ఆ తెలియదు వాడు కూడా సత్తులోకే వెళ్తాం సత్తు దాడి ఎవరూ ఎక్కడైతే వెళ్ళలేదు సపోజ్ వెళ్తం లేనంట దగ్గరికి వెళ్ళారు అది సత్తే అంటే ఇందాక మీకు మనం చేశాం మీరు అవాంతరాలు చూడద్దు అల్టిమేట్ చూడడం అల్టిమేట్ చూడగలిగితే నరకానికి వెళ్లినా సత్తులోకి వెళ్ళినట్టే స్వర్గానికి వెళ్ళినా సత్తులోకి వెళ్ళినట్టే నుంచి తడాయలేదు కాబట్టి దిస్ ఇస్ ది అల్టిమేట్ సత్తులోకి వెళ్ళిపోతాడు ఆ తేజస్సు ఆ ఉష్ణశక్తి పరదేవత కలిసిపోతుంది ఇన్ని భాష్యకాన్ని వ్యాఖ్యానం చేస్తాను యథాఖు ఎన ప్రకారేణమాజోపన్నాఖ్యాస్రో దా పురుషం ప్రాప్యాత్రిగురుదేకాదేవా ఇత్యా అనుకున్నా అంటే శంకరాచార్యులు దాన్ని ఇంకొచ్చే దాన్ని నిష్కర్ష చేసి ముందుకు వెళ్తారు కంగారుగా దేన్ని వీలు పెట్టరు అయిపోయింది నేను అనుకున్నా ఇంకా అవలేడు ఒక్క రెండు వాక్యాలు ఉండాలి ఏ సౌమ్య యథాముఖలు అంటే యథాయన ప్రకారేనా అయిన ముందు వాక్యంగా ఉన్న యథాముఖాలు దాని ఏ ప్రకారంగా అయితే ఇమా పిశ్రహ దేవత ఉంది అంటే ఈ మూడు దేవతలు అంటే తేజోదన్నాఖ్యా పిశ్రహ దేవత తేజస్సు అప్పు అన్నము అనే మూడు దేవతలు పురుషం ప్రాప్త్య ఈ పురుషమంటే శిరస్పాణ్యాదిమత్ ఆ దేహ దేహేంద్రియాలను పొంది ఆ వ్యక్తిని పొంది త్రివురు త్రివృత్ ఏకైకా భవతి ప్రతి ఒక్కటి కూడా మూడేసి మూడేసి అవుతుందని తదుక్తం పురస్కాదేవ అదంతా కూడా మీకు ముందు చెప్పడమైంది కదా భవత్యన్నం అసితం త్రేధా విధీయతే ఇత్యాది అదంతా అలా అవుతుంది అది ఎలా చెప్పారంటే పుస్తకాదవోక్తం మనతో ఏంటంటే అన్నమసిం త్రేధ అవిధీయతే చిన్న అన్నం మూడు రకాలవుతుంది స్థూలము మధ్యము సూక్ష్మము అంటూ ఆ విధంగా మొదలుపెట్టి ఇదంతా చెప్పడం అయిపోయింది ఓకే త్రైవోక్తం అన్నాదీనాం ఏ మధ్యమాధావే సాప్తాతుకం శరీరం ఇంకా దాన్ని ఆయన పరిష్కారం చేస్తున్నారు ది ఆర్ నాట్ దీని సాటిస్ఫై శంక్రాచార్యులు కంగారు కొండదు కంప్లీట్ గా త్వరలో సాటిస్ఫై అయ్యాక ఉంది మనకు పెద్దది కంగారు ఆయన కొండదు అంటే మన ఆయన గారి శంకర భాష ఇసక కులారితో పోలిచారు ఇసక కులారి ఇసుక తీసుకో సేల అయించి ఆపేస్తే మళ్ళీ బొమ్మలు వచ్చి తీసుకొస్తున్నారు అలాగే హింస ఆల్ అండ్ లామ్ తెలియదు సో ఎత్రై నోక్తం అక్కడే ఉంటా ఏం చెప్పారంటే అక్కడ అలా మొదలుపెట్టారు ఏమని అన్న మసితం త్రథాతే మొదలుపెట్టారు ఇత్యాది మొదలుపెట్టి ఇంకా ఏం చెప్పారంటే అక్కడ అన్నాదీనా మషితానా అన్నం తింటారు అప్పుడు తింటారు తేజస్సు తింటారు ఆ తిన్నప్పుడు అన్నాదీనా మూడింటికి ఏ మధ్యమాధాతవహం సో స్థూల ధాతువుల స్థూలదేహాన్ని అదే స్థూల ధాతువులు తిరస్కరింపబడతాయి విజెక్ట్ అయిపోతాయి మధ్యమ ధాతువులు ఉంటాయి ఈ అన్నంలో ఉన్న మధ్యమ అంశం తేజస్సులో మధ్యమాంశం అప్పుల మధ్యమాంశం ఈ అంశంలో ఏం ఈ శరీరం ఉపచన్వంతి ఇది ఈ శరీరాన్ని పెంచి పోషిస్తాయి చెప్పారు ఈ శరీరం అంటే సాప్త శరీరం ఏడు ధాతువులతో నుండి ఉన్న ఈ శరీరాన్ని పెంచి పోషం ఏడు ధాతువులు అంటే ఈ కౌంట్లో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి మధ్య మాంసము రక్తము వీర్యము తర్వాత ఎనుక అస్థి మోదస్సు ఇంకోటి ఏదో ఉంటుంది మధ్య చెప్పినట్టు ఉన్నాను ఇంకోటి ఎప్పుడు ఇది ఆరు దగ్గర ఆగిపోతూ ఉంటుంది ఇంక ఎక్కడ మీద సమస్య శ్లోకం చెప్పడం నేను అన్నాను సో దీనిలో శ్లోకం ఒకటి ఆ శ్లోకం అండర్స్టాండ్ చేసి పెట్టేసుకుంటే ఇంక ఇలాగ సందేహాలు కాబట్టి ఇటువంటి ఏడు ధాతువులతో బేసిక్ బేసిక్ ఎలిమెంట్స్ యూనిట్ ఎలిమెంట్స్ లాంటివి అంటే సెవెన్ కైండ్స్ ఆఫ్ సెల్స్ వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు పాప వాళ్ళు అప్పటికే ఆయుర్వేదము టూ ఇయర్స్ బ్యాక్ చాలా ఉన్నత స్థితిలో ఉంది ఈ మధ్య కాలంలో లేదున్నాయి ఇప్పుడు ఎవరైనా ఆయుర్వేద వైద్యం చేస్తారంటే ఈ వెరీ కాసీ ఎందుకంటే కిమూనాజీ నోయింగ్ వర్చువల్ ఎనీథింగ్ ఉంటే ఏదో వాళ్ళు వాళ్ళ నయనగా ఆయుర్వేదం నేర్చుకున్నారు ఆయన ఏదో వైద్యం చేస్తూ ఉంటారు ఆయన నలుగురు కొడుకులు ఉంటే ముగ్గురు కొడుకులు కంప్యూటర్ ఇంజనీర్ ఇది ఏది వెళ్ళిపోతారు వీడు ఏది పనికిరాని వాడు వీడొకటి ఉంటాడు వీడు ఆయుర్వేదంలో కోరుతాడు వీడు వీడు కదా నా ఆ నూరితో ఉండు అని వీడి ఉంటాడు వీడు అలా నూరు నూరి పొట్టాలు కట్టి ఇచ్చి ఇచ్చి కాంపౌండర్ చేసి ఆయన తర్వాత వీడే వైద్యంగా వెళ్తేస్తారు అంతా ట్రైలెండ్ ఎవరే కదా భారతదేశంలో ప్రాక్టీస్ చేయడానికి పెద్ద సమస్య ఎలా ఉంది అమెరికాలో ప్రాక్టీస్ చేయాలంటే చాలా డేంజర్ ఉంటుంది ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఏం పెద్ద సమస్య ఉంటుంది సో త్వక్ త్వక్ ఇదే భాగం సో స్వీలన్ వచ్చాయి ఎందు కాదు అది అయిన సరిగ్గా తెలియదు కానీ టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ చరక రోజుల్లో ఎవరు ఎక్స్ట్రీమ్లీ వెల్ అనిఫామ్ చూస్తే ఆశ్చర్యం వస్తుంది ఆరం ఈ విషయాలను చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసు సెవెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ను వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు సొత్త ధాతువులు అంటే ఈనాడు కూడా మోరర్ బ్లస్ సిమిలర్ గానే ఐడెంటిఫై చేస్తారు మజిల్ సెల్ వేరు రక్తంగా బ్లడ్ సెల్ వేరు డెన్ సెల్స్ దానిలో స్వారకంగా అందుకే సో ఇదంతా చెప్పడం అయింది ఇంకా మాంసం భవతి లోహితం భవతి మజ్జా భవతీ దేని అక్కడ మీకు మంత్రంలో పురస్కాడేవ భవతి అని ఉండదు ఆ భవతిని వ్యాఖ్యానం చేస్తుంది సో ఈ చిన్న ఆహారము మాంసం భవతి మధ్యమ భాగం దేనికి అన్నము యొక్క మధ్యమాగం ఏమవుతుంది మాంసం భవతి అన్నము యొక్క సూక్ష్మభాగము మనోభవతి అప్పుల యొక్క మధ్యమ భాగము లోహితం భవతి రక్తం అవుతుంది సుసూక్ష్మభాగము ప్రాణోభవతి తర్వాత తేజస్సు యొక్క మధ్యమ భాగము మజ్జాతి సూక్ష్మభాగము వాగ్ భ అదే చెప్తున్నారు ఏ త్వనిష్ఠా ధాతవహ్రా సో మధ్యమ ధాతువులు ఫిజికల్ బాడీని బాగా మధ్యమ అంశాలు ఫిజికల్ బాడీని సపోర్ట్ చేస్తే సూక్ష్మాంశాలు ఏమయ్యాయి మనస్సు ప్రాణము వాక్ మనస్సు అంటే అంతరింద్రియము ప్రాణము అంటే లైఫ్ లైఫ్ పవర్ ఆఫ్ లైఫ్ అండ్ వాక్ అంటే వాళ్ళ ఇంద్రియాలకు లక్షణము అంటే సూక్ష్మ శరీరం అయింది సూక్ష్మాంశాలు సూక్ష్మశరీరాన్ని అంటే పదహారు కాలాల సూక్ష్మశరీరం ఉంది చూడండి దాన్ని పోషిస్తాయి అదే అన్నారు అంతఃకరణ దేహస్ అంతఃకరణ సంఘాతం ఉపచిన్వంతీకి చన్మనోభవతి సవా అసక్రాణోవతి సా పురస్కాదేవ భవతి భవతి భవతి ఆ మంత్రంలో పురస్కాదేవ భవతి అన్నది సే మార్కర్ మంత్ర ఇంతకు ముందు మంత్రాలు మీరు తీసి చూసుకుంటే ఈ భవతి ఎన్నిసార్లు వస్తుందో మీకే తెలుసుకోండి అది అధ్యతన ఆయన ఇచ్చారు ఎక్కడ మొదలు పెట్టమన్నారంటే సో అన్నమసిం త్రేధా విధీయతే దగ్గర నుంచి మొదలుపెట్టుకోమన్నారు నేను మీకు చూపిస్తా ఎన్నో ఖండంటే ఐదో ఖండ ఒక్కసారి చూసుకోండి అన్నమిషితం భవతి విధీయతే స్ఖలిష్టో ధాతు తత్పురీషం ఆపస్పి తాత్రేధా తాషాంగస్థలిష్టో ధాతు సన్మోత్రం అక్కడ ఒక్క భవతికి మూడు భవతులవుతుంది తన్మోత్రం యో మధ్య తల్లోహితం యోనిష్టస్తానోషితం త్రేధా విధీయతే ాస్థితి అదే అభవతి రేవతి మార్క అది అంత వ్యాఖ్యానం చేసుకొచ్చారు అదే భవతీకి మన మన వ్యాక్ మన ట్రాన్స్లేటర్లు పెడితే దాన్ని ఆ పదాన్ని డ్రాప్ చేసేసి ముందుకు వెళ్తాం తగతే స ప్రాణోవతి సాగ్భవతి అనుగుణ వచ్చింది సో తన్మనోవతి సూక్ష్మాశము అది మనోభవతి అన్నా సాణో అప్పుల యొక్క సూక్ష్మాంశం ప్రాణోవతి తర్వాత తేజస్సు యొక్క సూక్ష్మాంశం వాగ్భవతి ఇదంతా చెప్పడమైనది ఆ ప్రకరణం పూర్తయింది తర్వాత సోయం రామకరణసా దేహే విశీర్ణే ేహాంతరం జీవాధిష్ణేహా గదా సరణాష్మశీరమో సూక్ష్మశీరము ప్రాణ మన మన వాక్గల్ ఇంద్రియ ప్రాణము వీటి యొక్క సంఘాతం ఈ సూక్ష్మ శరీరం అనేది ఈ సూక్ష్మ శరీరానికి ఆలంబనం కావాలి స్థూల శరీరం కావాలి కానీ ఆ స్థూల శరీరము విశీర్ణమైపోయింది దేహే విశీర్ణం ఈ దేహం శిథిలం అయిపోయింది అయిపోతే ఇంకో దేహం పోతుంది ఇంకో దేహం దగ్గరికి పోయేప్పుడు పోతుంది క్లీన్ అకౌంట్ అకౌంట్ క్లీన్ అకౌంట్ అని వచ్చిన ఆదాయాన్ని అకౌంట్లో వెయ్యాలి ఖర్చు కోసం మళ్ళీ తీసుకోవాలి అంతేకాని సెకండరీ సర్టిఫిక్యూట్ పెట్టేసి ఇది వచ్చి కాదు ఆ ఒరిజినల్ అకౌంట్లోకి వెళ్లకుండా చేస్తాం ఒరిజినల్ అకౌంట్ వేసుకుంటారు దాంట్లో పదివేలు ఉంటుంది ఈ లోపల ఏదో ఏదో ఎవరిలో దగ్గర నుంచో ఖర్చు రెండు వందలు ఎవరికి ఇచ్చారు ఈ లోపల నూట రూపాయల ఖర్చు వచ్చింది ఈ రెండు వందల నుంచి నూట ఖర్చు పెట్టారు అది క్లీన్ అకౌంటింగ్ కాదు క్లీన్ అకౌంటింగ్ ఏంటి ఈ ఒరిజినల్ లో వేసేయాలి రెండు వందలు డిపాజిట్ అవుతుంది అతనికి వన్ డ్రా చేయాలి ఈ డిపాజిట్ అయిన దానికి ముందే హెడింగ్ ఉంటుంది ఫలానా వారి దగ్గర నుంచి వచ్చింది డ్రా చేసి దాని ముందో హెడింగ్ ఉంటుంది ఫలానా ఖర్చు కోసం డ్రా చేసాను అది క్లీన్ అకౌంట్ మీరు సెకండరీలో చూపిస్తారు అనుకోండి దాని అలాగే కాబట్టి రెండు నుంచి నూట యాభై ఖర్చు అనుకోండి ఇంకా యాభై దాంట్లో ఆడేశారు అనుకోండి యాభై ఐదు ఉంటుంది దానికి ముందు హెడింగ్ ఉంటుంది అది అన్క్లీన్ అకౌంట్ అలా ఉండకూడదు కాబట్టి సందీ సత్తులోకి వెళ్ళిపోయి మళ్ళీ సత్తులోనే వస్తాను సన్మూల కాబట్టి ఈ సూక్ష్మ శరీరము సత్తులో విలీనం అయిపోతుంది మళ్ళీ సత్తులోంచే ఇంకో స్థూల దేహాన్ని పొందుతుంది వాటిలో ఇంకా అజ్ఞానము ఆ దేహభావము అన్నివన్నీ ఇంకా ఆ జీవయాత్ర కొనసాగే పక్షంలో శక్తిలో పడి ఉంది సత్తులోంచి వస్తుంది అని అలాగే వ్యవస్థ చేస్తున్నారు ఈ దేహం విస్తీర్ణం అయిపోయినప్పుడు దేహాంతరం గచ్చటి ఇంకో దేహానికి ఈ సూక్ష్మ శరీరం వెళ్తుంది సో సూక్ష్మ శరీరం వెళ్ళినప్పుడు దీనికి అధిష్టానం ఏమిటి ఆ వెళ్ళడానికి బలం ఏమిటి వెళ్ళడానికి శక్తి కావాలి కదా జీవాధిష్ఠిత జీవ ప్రాణధారణ ఆ ప్రాణశక్తి చేత అధిష్టింపబడినదై దాన్ని చేసుకుని ఈ సూక్ష్మ శరీరం ఇంకొక దేహానికి వెళ్తుంది ఆ వెళ్ళేప్పుడు క్రమమేమిటి ఏమ క్రమేణ పూర్వదేహ ఈ దేహం నుంచి ముందు తప్పుకోవాలి కదా దేహం నుంచి తప్పుకుని సత్తులో విలీనమై మళ్ళీ సత్తులోంచి మళ్ళీ వెళ్తుంది ఆ ఆ ఈ దేహం నుంచి జారిపోవటంలో అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టేయటంలో క్రమం ఉందా ఒక పద్ధతి ఉందా అంటే ఉంది దాన్ని ఇప్పుడు చెప్తున్నారు తి చెప్పడం ఈ మరణం వచ్చే ప్రక్రియను ఎందుకు చెప్పడం అంటే వైరాగ్యం కోసం వైరాగ్యము దేహాభిమానాన్ని తగ్గించుకోవడం కోసం ఆ మరణం వచ్చే పద్ధతి మరణం ఆత్మకి మరణం లేదు ఆ సూక్ష్మ శరీరమే తేజోబన్నముల వికారమేగా ఇది మనస్సు ప్రాణము వాక్కు తేజోబన్నా సూక్ష్మాంశాలు అంటే కాబట్టి ఈ సూక్ష్మాంశముల యొక్క సముదాయము ఈ స్థూలదేహాన్ని విడిచిపెట్టి ఇంకో స్థూలదేహానికి పోయే లోపల ఈ సత్తులో విలీనమవుతుంది సరే ఈ విడిచిపెట్టే పద్ధతిని వర్ణిస్తున్నారు ఇంతకీ వాట్ అబౌట్ యూ ఐఎం నాట్ ది తేజోబన్నం ఐఎం ది సాక్షి అంటే తేజోబన్ కారణం బ్రహ్మ కాబట్టి నేను బ్రహ్మాత్మ రూపంగా ఉంటాను తప్పిస్తే వివేకము తేజోబన్నముల ఏడల వివేకాన్ని మెయింటైన్ చేసుకోవటం కోసం సూచిస్తారు సార్ ఆహా ఆ ప్రక్రియని చెప్తున్నారు దాన్ని కొంచెం డ్రామాటిక్గా చెప్తారు పనిషత్తుల్లో వైరాగ్యం కోసం చెప్పే చోట కొంచెం బలంగా చెప్పేస్తారు ఒకవేళ మంత్రంలో సింపుల్గా ఉన్నా దాన్ని భాష్యకారులు బాగా నిలవేస్తేస్తాను సో మంత్రంలో ఎలా ఉందో చూడండి పురుషస్య ప్రయత వాంగ్ మనస్సు సంపద వాక్కు మనస్సులో కలుస్తుంది అన్నారు మనస్సు ప్రాణంలో ప్రాణం తేజస్సులో తేజస్సు పరదేవతలు అని చెప్పారు రాక్ష్యదారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అస్ హే సోమ్యా ప్రయటమాణ వాన్ మనస్సు సంపద సోహే సోమ్య అస్య పురుషస్ ప్రయ ప్రయన్ పచన్ల పచన్ పచన్ షష్టి ఎలా ఉంటుంది ప్ర పచత ప్రయం ప్రయత షష్ఠీయకౌజన్ వీడు బయలుదేరాడు ప్రయత ప్రయత అంటే అది శత్రు ప్రత్యయం పచ్చ శత్రు ప్రచయం దానికి అర్థం చెప్పినప్పుడు శామస్ ప్రచయంలో అర్థం చెప్తున్నారు మ్రియమాణస్య ఎందుకంటే యాతి పరస్మైపదం మ్రియతే ఆత్మేపదు కాబట్టి మ్రియమానస్య ప్రయత అంటే ప్రయాణం చేయుచున్నవాడు ప్రయాణం అవలెట్టాడు అంటే అర్థం ఏంటంటే మృానస్య ఈస్ ప్రాసెస్ ఆఫ్ డైఫ్ అప్పుడు వారికి ఏమవుతుందంటే వాక్ మనస్సు సంపదతే వాక్ మనస్సులో విలీనమవుతుంది విలీనమవడం అంటే ఉపసంహ్రీయతే నెక్లెస్ బంగారంలో విలీనమవుతుందంటే బంగారంలో ఉపసంహారం చెప్పేస్తుంది దాంతో కలిసిపోతుంది వెళ్ళి సో మనస్సులో కలిసిపోతుంది మనస్సులో కలిసిపోతుందంటే అర్థం ఏంటి మనస్సు ఉంటుంది కానీ వాక్ కొండదు వాక్ మనస్సులో కలిసిపోయింది కదా మనస్సు ఉంటుంది ఇంకా వాక్కు కొండదు అదనమాట దానికి అర్థం ఏంటి చెప్తున్నారు అప్పుడు జ్ఞాతులు ఉంటారు చుట్టూ బతికుండగా ఎవరు రారు బతికుండగా మనస్సు చూపుడుతారు ఒక పెద్ద వ్యక్తి ఉన్నారనుకోండి ఏదో కష్టపడుతున్నారనుకోండి కష్టపడుతుంటే బంధువులు ఎవరన్నా వచ్చి సహాయం చేయచ్చు కదా రాదు బతుకుండగా రారు పైగా అటు ఏదైనా పని మనకు ఎత్తిమీపడుతుందేమో అని అలా వెళ్ళిపోతున్నాయి చచ్చిపోయిందని వార్త తెలియగానే వచ్చేస్తాం ఎందుకు సరిపోయిన చసిపోయినప్పుడు ఏం చేసుకోవాలి కొన్ని మొదటి రోజు వచ్చేదో కొంత హెల్ప్ చేస్తారా అంటే పదో రోజు ఐదో రోజు మూడో రోజు పది పదకొండు రోజులు ఎండిపోతారు అలా ముందు ఎవరైనా చచ్చిపోతే ముందు అర్జెంటుగా మీరు వంట చేసే మనిషిని గుర్తుంచుకోవాలి పదకొండు రోజులు ఎవరైనా చచ్చిపోతే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి వంట మనిషి కబురు మామూలుగా ఈ శ్మశానానికి ఏర్పాట్లు కబురు పెట్టడం దాని వ్యవస్థ చేసుకుంటాం అట్ ది సేమ్ టైం కొంచెం తెలుగు వాళ్ళ అలాగే చేస్తారు కొంచెం వేరే వంట ప్రమ కూడా కంపెట్టేంటే ఇంకా ఆలస్యం చేయడం నేను అందరూ కూడా చెప్పేస్తాను ఎందుకంటే శ్మశానం ఇంకొచ్చేప్పుడు యాభై మంది ఉంటారు వీళ్ళందరికీ భోజనం వ్యవస్థ మళ్ళీ మొన్నడు వస్తారు ఆ మొన్నడు వస్తారు ఏడో రోజు వస్తారు పదో రోజు వస్తారు పదకొండో రోజు వస్తారు ఇలా ఎందుకంటే వీళ్ళందరూ అంటే ఎందుకంటే అదొక కష్టం అంటారు బతుకున్నప్పుడు ఎవ్వడదు కాదు తెచ్చి పేపర్లో వస్తారు కాబట్టి జ్ఞాతయ చుట్టూ ఉన్నారు వీళ్ళు ఇంకా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే కొడుకులు కూతుళ్లు టెలిగ్రాములు ఇవన్నీ ఉంటాయి కదండి ఈ సంవసారం ఇదంతా ఉంటుంది కదా సన్యాసుడు కూడాను ఈ శిష్యుడు వచ్చాడో ఆ శిష్యుడు వచ్చాడు ఏదో ఏదో ఏముంది వ్యవస్థ నిర్మాణం చేస్తే మరి ఉంటుంది జ్ఞాతయ ఈ జ్ఞాతులు అందరూ చేరతారు చేరి మామూలుగా అడుగుతారు వీళ్ళు ఏమో ఏమయా బాబయ అడుగుతారు అడిగితే ఏదో ఉన్నా లేదంటే ఉంటాడు ఇప్పుడు ఇంక మాట పడిపోతుంది ఎందుకని వాక్ మనసు సంపద్గితే వాక్కు విలీనమైపోయింది అదొక డేంజర్ సిచ్యువేషన్ అని అనుకోవడం డేంజరేమో మొత్తానికి వాక్కు ఉండదు ఇంకా అప్పుడు వీళ్ళు అంటారు హే మాట్లాడడం మనసు మాట్లాడడం మనసు అని అంటారు అతా ఆహు జ్ఞాత నవదతి నవదటి అనే ఒక బాత్మహీల అని అంటారు కానీ కంటితో చూస్తూ ఉంటాడు సౌజ్ఞం చేస్తూ ఉంటాడు మనస్సు యాక్టివ్ గా ఉంటుంది అదే అంటున్నారు మనపూర్వకో వ్యాపార ఎందుకంటే వాక్కు యొక్క సంక్షన్ వ్యాపారం అంటే సంక్షన్ మాటలాడుతా అనే సంక్షన్ కి మనస్సు పూర్వంగా ఉంటుంది మనస్సు నుంచి వాక్కు ఉత్పన్నమవుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకా మనస్సులో వాక్కు విలీనం అయిపోయిందంటే ఇంకా ఉత్పన్నం కాదు అంటే ఇంకా మాట లేదు అని అర్థం దానికి కొటేషన్ ఉంటుంది యద్వై మనసాధ్యాయతి తద్వాచా వదతి ఇది ఎందుకంటే యద్వై మనసాధ్యాయుడు ఏ అంశాన్నైతే మనస్సుతో విడి చింత చేస్తాడో భావన చేస్తాడో జయ్ చింతాయా ధ్యానము అంటే మెడిటేషన్ని కాదు అస్తమానం చింత ఇంకా ఆలోచన చేయటం ఏ అంశాన్ని గురించి ఆలోచిస్తాడో అదే తద్ వాచా పద్ధతి దాన్నే వాక్కుతో పలుకుతాడు కూడా చెప్పింది మన అనుభవం కూడా అలాగే ఉందనుకోండి కాబట్టి వాక్కు వెళ్లి మనస్సులో ఉపసంహారం అయిపోయేప్పటికీ ఇంకా మాట ఉండదు వాక్కంటే వాగింద్రియం వాగింద్రియం ఉంటే మాట వస్తాయి వాగింద్రియం మనస్సులో కలిసిపోయింది ఇంకా మాటలు లేవు వాచ్యుప సంహృతాయా సో మనస్సు వాక్కు ఉన్నప్పుడు మనస్సు ధారం చేస్తూ ఉంటుంది వాక్కు పలుకుతూ కానీ ఎప్పుడైతే వాక్కు మనస్సులో ఉపసంహారం అయిపోయిందో మనస్సు ఉంటుంది అంటే ఇప్పుడు ఇంకా మాట్లాడదా ఉండదు కానీ మనమే ఉంటుంది కేవలం మనన వ్యాపారేనా మనమే ఉంటుంది ప్రాణశక్తి ఎలాగో ఉంది అంటే మాట పడిపోయినా సంజ్ఞ చేస్తూ ఉంటాడు మనిషి మాట పడిపోయిన వాడు సంజ్ఞ చేస్తాడు మనిషికి సంసారాసక్తి ఉంటుంది విధులు ఏ తెలుగుగా ఉన్నప్పుడు ఓపిక్ ఉన్నప్పుడు శ్రవణం చేసి విధులు పెడితే పడ్డ తర్వాత ఇంక విధులు పెట్టాల్సిన ఉండదు ఏదో నడిచేది నడుస్తుంది వీడు తెలుగుగా ఉన్నప్పుడు ఆసక్తి పెంచుకుంటాడు కానీ తగ్గించుకోడుగా మంత్రం మీద పెట్ట తర్వాత ఇంకేం విధులు పెడతాడు ఏముంది అక్కడ ఆలంబనం ఏముంది విధులు పెట్టడానికి ఓ విచారం ఉంటుందా జ్ఞానం ఉంటుందా ఏముంటుందో ఏమి ఉండదు అని చెప్ప మంత్రం ఎక్కుతున్నప్పటి నుంచి కూతురు కబురు పెట్టేదా కొడుకు కబురు పెట్టేదా అని ఇలా మొదలు పెట్టాను సో నేను ఓ పెద్దమ్మగారి కష్టంలో ఉంటే నేను చూడడానికి వెళ్లా నాయనా ఏం పెట్టమంటావు మా అమ్మాయి ఇంకా రాలేదు అని చెప్పాను అంటే నేనున్నాను రామనామాన్ని స్మరించానమ్మా అమ్మాయి వస్తుంది రాలేదు అమ్మాయి రావడం పెద్ద ఇష్యూ కాదు వైద్యులు వస్తుందిలేండి మీరు రామనామాన్ని స్మరించండి ఏమో నాయన నువ్వు రామనామా అంటున్నావు కానీ అమ్మాయి మరి నేను చచ్చిపోయే లోపల వస్తుందంటావా అదే పా అంటే వస్తుందమ్మా వస్తుందండి వస్తారు పర్వాలేదు మీరు మాత్రం రామలాభాలు చేస్తూ ఉండండి రామనామాన్ని స్మరించాలి స్మరిస్తే మనస్సు పవిత్రమవుతుంది ఈ ఆసక్తులు కొంత తగ్గుతాయి మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది భయం తగ్గుతుంది అది ఆ మాట ఎంత చెప్పినా వినిపించుకోరు జనం మరి ఏం చేస్తాం అలా భయపడుతూ ఉంటారు కానీ రామనామాన్ని స్మరించండి అంటే వినిపించుకోవాలి వాసుడు సో ఆసక్తి అలాంటిది అది ఏదో కొంతకాలం జపం చేయడము ఏదో వినడము ఇలా చేస్తుంటే కొంత బుర్రలో పడి పర్వాలేదు కానీ లేకపోతే చాలా భయంకరంగా తయారవుతుంది మరణం చాలా భయహేతులైపోతుంది ఇమోషనల్గా చాలా డ్రైవ్ అయిపోతుంది మనిషి తట్టుకోలేదు కాబట్టి మనస్సు పనిచేస్తూ ఉంటుంది మరణ వ్యాపారమైన కేవలమైనా వస్తుంది మనస్సు పనిచేస్తుంది మనస్సు పనిచేస్తే సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు చేతులు పనిచేస్తూ ఉంటాయి కదండి ఇలా రాంట అంటాడు అనేప్పటికి ఏదంటే మనవరాలు వీళ్ళు అడుగుతారు కొడుక కొడుకులు అందరూ వచ్చేసారు కదా అయితే కూతుళ్ళ ఆ కూతుళ్ళు కూడా అందరూ వచ్చేసారండి మరి ఇంకా ఇలా అనుకున్నాడు ఏమిటి అంటే మనవడేమో కనుక్కోండి మనవడ అంటాడు విధు రకాల మనహ మనం వ్యాపారం నడుస్తాం ఓకే కాస్త మనహ మనోపి తదా ప్రాణే సంపన్నంకాల మనస్సు ఉపసంహారం అయిపోతుంది ఎక్కడికి వెళ్తుంది మనస్సు ప్రాణంలోకి వెళ్తుంది ఎందుకని ప్రాణబంధనం హి సౌమ్య మన మనస్సుకి మూలస్థానం ప్రాణం ప్రాణం అంటే ఆ ప్రాణం హిరణ్య ఈ ప్రాణం హిరణ్య కదండి ఈ ప్రాణం హిరణ్య కంటే బయట ఏమో ఉందా సో ఈ ఎలక్ట్రిసిటీ అంటే నెట్వర్క్ ఎలక్ట్రిసిటీ అది సో దట్ ఈజ్ హావ్ సో ఈ మనస్సు వెళ్లి ప్రాణంలో విలీనమైపోతుంది సంపన్నం భవతి నిద్రావస్థలో జరిగి అనేదే కాబట్టి అధ్యతన నిద్రావస్థలో జీవభావం ఉండదు మనస్సు ఉండదు సుఖ దుఃఖాలు ఉండవు ఆసక్తి ఉండదు ఏమి అన్ని బీజావస్థలకు పోతాయి కాబట్టి నిద్రావస్థలో అయినట్టుగానే మనస్సు వెళ్లి ప్రాణశక్తిలో విలీనం అయిపోతుంది కదా పార్శ్వస్థాజ్ఞాపయ ఇది భాష్యకారులు యాడి చేస్తున్నాం ఆయన చాలా డ్రామాటిక్ గా చిత్రీకరించేస్తున్నారు ఆయన ఎక్కడ చూశారో మరి మృత్యువుని నేను తెలిపినాం ఎందుకంటే ఆయన వాళ్ళ తల్లిగారి మృత్యువుని ఆయన పక్క నుండి చూడలేదు కదా మేమో పక్కనుండి చూస్తుంటారు చూశారు బట్ ఈవెన్ అదర్వైజ్ వాళ్ళ తల్లిగారి మృత్యువే చూడాలా ఇవి రాయాలంటే ఎక్కడో చూశారు ఎక్కడో చూస్తుంటారా ఆ చిన్న జీవితంలో పదహారేళ్ల జీవితం పది రెండేళ్లలో పదహారేళ్ల దాకా ఏముందండి వేదాధ్యయనము పోనీ ఆయన పన్నెండేళ్లకే పూర్తి చేశారనుకోండి అంటే ఇంక ఇరవై ఏళ్ళు సన్యాస జీవితం ఇరవై ఏళ్లలో మరి ఎంత అనుభవం గడించారంటే మరి ఆ ప్రజ్ఞని దాన్ని కూడా ఒకరికి ముందు పదేళ్ళు ఉన్నా వాడు పట్టుకోడు దాన్ని వాడు ఎదురుకుండా ఉంటుంది పది ఏళ్ల నుంచి చూస్తాడు అయినా దాని రహస్యేమో దాని సారమేమో విరిగి తెలియదు ఇంకోవరేమో అలా చూసి కిట్ పట్టుకుంటాడు కాబట్టి దానికి వయస్సు ముఖ్యం కాదు కాలం ముఖ్యం కాదు ఎక్కడో చూశారు మరణాన్ని చూసి చూసినట్టుగానే వర్ణించేస్తున్నారు సో ఆ మనస్సు ఎప్పుడైతే ఉపసంహారం అయిపోతుందో ప్రాణంలో అప్పుడు తదా పార్శ్వస్థాహ జ్ఞాతయ పక్కన మళ్ళీ వీళ్ళందరూ పక్కన ఉంటారు కదండి మనిషి చచ్చిపోతున్నాడు చచ్చిపోయాడు అంటే వస్తాం మనిషి అనారోగ్యంగా ఉన్నాడు హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే ఎవరు రాదు ఎందుకంటే దట్ ఈజ్ న్యూస్ సెన్సర్ సో దీస్ ఈస్ డిఫరెంట్ సో సమాజం అలాగే ఉంటుంది ముఖ్యంగా జ్ఞాతులు అలాగే ఉంటారు కానీ సో పార్శ్వస్థాహ జ్ఞాతయ ఈ పక్కనే ఉన్న జ్ఞాతులు అంటున్నారు నా విజానాతి అరే గుర్తుపట్టలేదురా నా విజానాతి అంటే తెలిసిపోవట్లేదు ఏం దృష్టి ఉంటాడు గుర్తుపట్టట్లేదు అని అంటే వీళ్ళు అడుగుతారు ఎనా నేను చూడడానికి వచ్చాను నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు అయితే గుర్తుపట్టాను మాట లేకపోయినా ఏవో గుర్తుపట్టకూడదు గుర్తుపట్టానని కంటితో చెప్తాడు కానీ ఇప్పుడు ఇంకొకరు వస్తారు చూడడానికి ఈసారి కొడుకే రావచ్చు కూతురే రావచ్చు నాన్న వచ్చాను నేను గుర్తుపట్టాలా అని అడుగుతున్నా కూతురు వచ్చి అడిగితే అలా అలా చూస్తాయి నేను వస్తాడు అంటే అప్పుడు ఆ మావిడు నా అన్న గుర్తుపట్టడం లేదరా అని ఆవిడ కళ్ళని నిండు పెట్టు నేను ఇంకొక నన్ను గుర్తుపట్టనే లేదు నా అన్న అని కళ్ళని నీళ్ళు పెట్టింది అది సార్ గుర్తుపట్టకపోవడం అయితే ఇంకెక్కడెక్కడ గుర్తుపడుతూనే ట్రై చేయని పట్టవాలంటే ఇంకేమిటి గుర్తుపెట్టి గుర్తుపెట్టి లేదు గుర్తుపట్టాలంటే మనస్సు పని చేయాలి మనస్సు ఉంటేగా పనిచేయడానికి మనస్సు ప్రాణంలో కలిసిపోయిందంటే ఏంటండి మరణం అని ఉంటే అనుకోవడం కానీ మరణం ఏమిటి మరణం అసలు దేహమే నేను కాకనే సత్యాన్ని తెలిసిపోవాలి కానీ నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానేమో అని అంటే అది అవివేకం అది ఎనీవే సో నది జానాతీత్యాహు ఇంకా ప్రాణ ఉంది అంటే చేతులు కాడ కదులుతాయి చూస్తాడు గుర్తుపక్కడు చూస్తాడు సో మూమెంట్ ఉంటుంది ఆహారం నోట్లో వేస్తే మింగుతాడు అన్నీ కూడా నడుస్తాయి కానీ గుర్తుపట్టడం మాత్రం ఉండదు ప్రాణశ్చతా ఊర్ధ్వో్వాసీ స్వాత్మన్యుపసంహృత బాహ్య కరణ సంవర్గ విద్యాయా దర్శనాత్ తర్వాత ప్రాణం కూడా ఎలా ఉంటుందంటే ప్రాణాపానములుగా ఉండదు ఉదాహరణం వచ్చేస్తుంది ముందుకి ఉదాహరణము అంటే లోపలికి తీర్చి గాలి అతి కష్టం మీద వెళ్తూ ఉంటుంది పైకి తన్నుకు ఉంటుంది ఊర్ధ్వో్వాసి ఇంకా అది కూడా ఇంక ఉపసంహార ప్రక్రియలో పడింది ప్రాణం దేంట్లో ఉపసంహారం సమష్టిలో ఉపసంహారం అవుతుంది కాబట్టి ఊర్ధ్వో్వాసి పైకి తన్నుతో ఉంటుంది హ హ అంత తన్నుతో లోపలికి గాలి వెళ్ళదు అస్థితి వచ్చేస్తుంది సాధారణంగా మరణించే ముందు అస్థితి అందరికీ సో ఊర్ధ్వో్వాసి ఈ ఊర్ధ్వో్వాసం ఎప్పుడొచ్చిందో అప్పుడు ఈ ప్రాణము పైకి వెళ్ళిపోతుంది కదా స్వాత్మని ఉపసంహృత బాహ్యకరణ కాళ్ళు చేతులు బాహ్యకరణములు అంటే కర్మేంద్రియాలు అంతఃకరణ అంటే జ్ఞానేంద్రియములు మనస్సు బాహ్య కర్మేంద్రియాలు ఇక జ్ఞానేంద్రియములు కూడా బాహ్యములందుంటాయి సో కర్మ ముక్కు చెవి ఇవన్నీ వితిబ్రా అయిపోతాయి ప్రాణంలోకి ఎందుకంటే ప్రాణశక్తే కదా వాటిల్లో పనిచేస్తుంది కాలు చేతులు అంతవరకు కదుగుతుంట మాత్రం ఇంట్లో కదుగుతూ ఉంటాడుగుతాడు అవన్నీ ఆగిపోతాయి ఇంత బాహ్యకరణాలు ఏమీ పనిచేయవు సో ఆ స్థితిలో అలా ఉంటుంది హౌ కన్ యూ సేదిస్తే ఆయన అంటారు సంవర్గ విద్యాయాన్ దర్శనాత్ అంట గడిచిపోయిన ఐదో అధ్యాయంలో సంవర్గ విద్యా అని చాలా గొప్ప విద్య సో ఒక రాజు ఉంటాడు ఏదో అండి ఆయన పేరు రైతుడనే ఓ మహాత్ముడు ఉంటుంది ఆ రైపుడు అనే మహాత్ముడు ఆయన విల్లు ఉండదు ఓ బండి ఉంటుంది పాట బండి ఈ మధ్యకాలంలో ఈ పాడైపోయిన ఒక బస్సులో అయితే ల్యాన్లో దానికి కిటికీలాగా చేసుకున్న లోపల మొక్క అందరికీ తాగుతుంది అలాగనమాట సో అలాగే ఓ బండి ఉంటే ఆ బండి పైన రూఫ్ లాగా ఉంటుంది కదా ఆ బండి చెత్తం కింద ఓ పరద కట్టుకుని ఆ బండి చెప్పడం కింద కూర్చుంటాడు ఈ డైకు కూర్చుని జపం ఏమో చేసుకుంటూ ఈ రాజుకి అడుగుతారు రాజుకి మంత్రులను పిలిచి అడుగుతాడు నాకు జ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం ఏం చేయమంటాం రైతు కూడి దగ్గరికి వెళ్తాం కానీ ఆయనే పిలిపించుంటే ఆయన రాడా ఆ బండి కింద కూర్చుని నది ఒంటున్నాడు ఎందుకంటే నదిలో స్నానం చేస్తే ఆ బండి కింద ఆయన ఇల్లేదు సో పూర్వం మహాత్ములు ఎలా ఉండే కదా ఈ రోజున మహాత్ములు పెద్ద బిల్డింగ్ మీద కట్టుకుని మేమందరం సన్యాసం అని పేరే కానీ వాస్తవానికి ఖరీదైన బిల్డింగ్లో మకానికి చేస్తున్నాం అప్పుడప్పుడు సిద్ధి చేస్తున్నాం ఎనీవే సో ఆ రైతు కూడు దాని కింద కూర్చుంటాడు ఈ మహారాజు వెళ్ళి దండం పెట్టే దండం పెడితే ఏమిదంటాడు నాకు మీరు ఆ బో జ్ఞానం అని బోధించా ఆయన పని అనేది వెళ్ళగలక నేను ఈ దేశపు మహారాజునయ్యా నీకు ఏం కావాలంటే అది ఇస్తాను నాకు జ్ఞానం బోధించదంటాడు నీకు ధన కనక వస్తు వాహనాలు అనేవి లిస్టు ఇస్తాడు వెళ్ళగలిగితే డోంట్ డిస్టర్బ్ మీ గట ఒక అనుభవం చేస్తాను చెప్పడం ఏం మాట్లాడదా మళ్ళీ ఆయన వెళ్ళ మంత్రి దగ్గరికి వస్తే మంత్రి నువ్వు అలా ఇందుకన్నా ధన కనక ఇలా లిస్ట్ ఇస్తే ఆయన చెప్పడం నువ్వు మళ్ళీ వెళ్ళవు ఇది ఏం మాట్లాడుతుంది నేను శరణ కోరాను జ్ఞానం కావాలి అని పదార్థమందనం చేయాలి ఇది ఇస్తాను అది ఇస్తాను అనుకో అని మళ్ళీ మంత్రి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు ఇది మళ్లీ వెళ్తారు మళ్లీ వెళ్తే మళ్ళీ వచ్చేవా అప్పుడు కొంచెం ప్రేమగా చూస్తారు వచ్చి దండం పెడతారు ఆ కూర్చోంటారు అది అనుకుందా కూర్చున్న తర్వాత ఏమిటి అంటే ఈ ఆత్మస్వరూపం ఏమిటి అని అడుగుతుంది అడుగుతుంది సంవర్గ విద్య అని అనేక విద్య దీనికి సద్విద్య మనం చదివి ఇది ఈ సంవర్గ విద్యలో ప్రాణము దాని యొక్క ఆగమనము గమనాగమము ఇవన్నీ విస్తారంగా వర్ణించారు అక్కడ చూసుకోమంటున్నారు సంవర్గ విద్యాయా దక్షిణ కాబట్టి ఆ వివరాలు అక్కడ ఉన్నాయి వాటవ సో అంటే ఇప్పుడు అదేమంటున్నారు అందాము హస్తపాగాదీన్ వీక్షిపత్ మర్మస్థానాన్ని కృంతన్ ఇవా ఉత్సర్జన్ సో ఈ ప్రాణము ఉపసంహారం అయిపోతుంది తేజస్సులో తేజస్సు అంటే ఉష్ణం ఉష్ణశక్తి అది ఎలా ఉపసంహారం అవుతుందంటే హస్తపాదాది విక్షిపన్ హస్తపాదములను ఏ రకమైన కదలిక లేకుండా లేదా కొట్టుకోవడం కొట్టుకోవడం ఉంటుంది కొట్టుకోవడం కొట్టుకోవడం అయిపోయి ఆగిపోతాయి అంత లేదా కొట్టుకుని ఇంకా మర్మస్థానములు అంటే గుండె తర్వాత లేవర్ మొదలైనటువంటి మేజర్ ఆర్గన్స్ బ్రెయిన్ వీటన్నింటినీ కూడా నికుంతన్ అంటే వాటిని ఒక వాటిని యర్ టెక్ డెడ్ డెడ్ అయిపోతాయి ఎందుకంటే ప్రాణం విసిట్ర అయిపోతే సో అలా అయిపోయి క్రమేణ ఉత్సర్జన్ సో నికుంతన్ మీద అంటే ఇలాగ కోసేసుకుని తెలిపేసుకుంటుందా అన్నట్టుగా ఈ మర్మస్థానాల నుండి ప్రాణం విసిడర అయిపోతుంది లోంచి లైఫ్ వెనక్కి వచ్చేస్తుందండి ఇంకా ఇంత లివర్ ఏం చేస్తుంది అండి ముద్దది ఏమీ చేయలేదు లైఫ్ లేకపోతే ఏం చేస్తుంది స్పీను అంతే బ్రెయిన్ అంతే హార్ట్ అంతే ఇంకా లైఫ్ లేదు విత్డ్రా అయిపోతుంది ప్రాణం నికుంతన్ ఇవ కోసే నికుంతన్ అంటే ఏమిటి కట్టి పెట్టారనుకోండి ఆ కట్టి పెట్టిన ప్రాణం తరతర కోసేస్తే ఉంటుందో అలా అయిపోతుంది నికుంతన్వ ఇవా ఉత్సర్జన్ పైకి వచ్చేస్తుంది క్రమేణ ఉపసంహృత క్రమంగా ఉపసంహారం అయిపోతుంది క్రమం ఎందుకు అన్నారంటే కొంతమందిలో ఇట్ టేక్స్ ఎ ఫ్యూ అవర్స్ కొంతమందిలో ఫ్యూ మినిట్స్ బట్ అందుకోసం క్రమే ఉపసంహృత ఎక్కడ ఉపసంహారం అవుతుంది తేజస్సు సంపద తేజస్సులో విలేవుతుంది ఇంకా పల్స్లో లేవు పల్స్ ఎవరైనా రీడ్ చేస్తే పల్సం పల్లికూళ్ళలో పల్స్ ఏమిటి రీడ్ ఏమిటి ఉడితే అంతా ఓవరాల్ గా స్థూలంగా చూసుకుని సెటిల్ చేసుకుంటాం ఈనాడు హాస్పిటల్స్ లో అయితే రేపు పడిపోతుంది దిగ్రాఫ్ పడిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది ఇది ఆగిపోతుంది అది అయిపోతుంది ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాం అలాంటి హడా ఆ స్థితికి దేడుకుంటాడు కదా హృజ్ఞాతీ ఎక్కడికి పోరావు వీళ్ళు ఇంకా పన్నెండో రోజే పన్నెండో రోజు దాకా ఉంది వాళ్లే కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మీరు ఎక్కడికి పోతారండి మీరేం చేస్తారంటే పెద్ద సంసారం డెవలప్ చేస్తాడు కొడుకులు కూతుళ్ళు పెళ్లిళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ తా ఇవన్నీ పెడతాడు సో వీళ్ళు అందరూ ఈ సంవత్సరాసక్తిలో పడి ఉంటాడు మానవుడు సో ఎవరికి పోతారు వాళ్ళు అందరూ చుట్టూ సో జ్ఞాతయ నచ్చాల తీసి వాళ్ళు ఈ పరిశీలిస్తూ వీడి మీద వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు కాఫీస్ తాగి వాళ్ళు ఈ పరిశీల ఇంకే ఉండదు కదా ఆఫీసులోవి ఉండవు సెలవు పెట్టి కూర్చుంటారు రే నచ్చి రే కదలం లేదురా నాన్న కదలటం లేదురా అని ఇలాగ నాన్న కదలటలేదు తాత కదలటం లేదు ఏదో అంటారు అంటే ఇంతకీ బతికున్నట్టయినట మృతో నేతి వా విచికిత్సమానా దేహ ఉష్ణ జీవతీతి ఔష్ణ్యలింగం సో మృతేవ ఇది బతుకున్నాడంటారా చచ్చిపోయాడు అంటారా అంటే ఇది విచికిత్సంత మృత నా ఒకటంటాడు చచ్చిపోయాడు రా అంటే ఇంకోటి అంటాడు నా కాదురా బతికే ఉంది ఉంటాడ్రా ఇది విచికిత్స సంత సందేహంలో పడతారు అప్పుడు దేహం ఆలభమానా దేహాన్ని స్పృశిస్తా స్పృశిస్తే ఉష్ణం చె ఉపలభమానా వేడిగా ఉంటుంది దేహం వేడిగా ఉంటుందంటే తలగా ఉండదు అని అర్థం వేడిగా అంటే ప్రత్యేకంగా వేడిగా ఉంటుందని కాదు మామూలుగా ఉంటుంది యు డోట్ ఫీల్ ఇట్ ఈస్ కోల్డ్ ఆస్తి ఉంటుంది ఇప్పుడు దేహ ఉష్ణ జీవతి అంట దేహం వేడిగా ఉంది జీవతి బతికే ఉండదు జీవతి యదా తౌష్ణ్యలింగం తేజ ఉపసంహరియతే తేజస్సుకి లింగము ఉష్ణం తేజస్సు తెగోబన్నాలలో ఒక శక్తి శక్తికి లింగం ఏమిటండి కరెంటు ఉన్నట్టు ఎలా చెప్తారు ఫ్యాన్ తిరిగితే కరెంట్ ఉన్నట్టు కాబట్టి లింగం పర్వత వర్ణిమాన్ ధూమాత్మ మీకు చాలాసార్లు చెప్పాను ఆ హేతువుకి దేన్ని బట్టి మీరు అది ఉందని నిర్ధారిస్తారో దానికి లింగము పేరు పర్వత వర్ణిమాన్ ధూమాత్ దీంట్లో లింగం ఏమిటి ధూమం ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ ఉంది లింగం ఏమిటి ఫ్యాన్ తిరుగుట ఫ్యాన్ కాదు ఫ్యాన్ తిరుగుట సదులింగం ఇప్పుడు వీడిలో తేజస్సు ఇంకా ఉంది దానికి ఉష్ణ ఔష్ణ్య లింగం తేజ ఉష్ణముగా ఉండుట మాత్రమే లింగముగా కలిగిన తేజస్సు యదా తదటి ఉపసంహిగితే అది కూడా ఉపసంహారం అయిపోయింది ఇంకేముంది అయిపోయింది అదే మరణం పూర్తి ఈ తేజస్సు ఉపసంహారం అవుతుందండి సదు పరదే పరస్యా దేవతయాతి ఆ పరదేవత ఎందు ప్రశాన్యతి చల్లారిపోతుందంట తేజస్సు చల్లారిపోతుందంట మీదే ఉష్ణం కదా అక్కడ అప్పుడు చల్లారిపోతే వీడు తేజస్ పరస్యా దేవత మంత్రం అయిపోయింది ఇంకా ఆ మంత్రంలో ఉండే స్థారాన్ని ఆయన కంక్లూడ్ చేస్తున్నారు కదవి మంత్రమేణ ఉపసంహృతే స్వమూలం ప్రాప్తే చనసి ఇప్పుడు ఎక్కడ ప్రారంభమైంది ఇది మనస్సుతో ప్రారంభమైంది కదా ఏవం క్రమేణ మనస్సు ఉపసంహృతే మనస్సు ఉపసంహారం చెంది మనస్సు వెళ్ళి దేంట్లో పడింది ప్రాణంలో పడింది ప్రాణం వెళ్లి తేజస్సులో పడింది తేజస్సు వెళ్లి సత్తులో పడిపోయింది సో మనస్సు అల్టిమేట్ గా తన మూలాన్ని పొందేసింది క్రమంగా తేజస్సు ప్రాణము తేజస్సుల ఆర్డర్ తన మూలమైనటువంటి సత్తులోకి మనస్సు ఉపసంహారం అయిపోయింది అప్పుడు మనస్సు ఉపసంహారం అయిపోతే జీవుడంటే మనస్సే జీవుడు తన్ మనహ అంతకు ముందు వచ్చింది కదా మన ఉపాధి కహ జీవ మనస్సు చైతన్యానికి జీవుడు అంటారు మనస్సు సత్తులో విలీనం అయితే ఈ జీవ ఎక్కడికి వెళ్తుందండి సత్తులోకి వెళ్తుంది క్రీన్ అకౌంట్స్ అన్నానే అలీ చెప్తున్నారు సుసుప్త కాలలతో నిమిత్తోపసంహారాత్ ఉపసంహ్రియమాన సన్ సో మనస్సునందు నిలిచి ఉండే జీవుడు కూడా జీవుడంటే మనస్సుని తీసేస్తే జీవుడు ఉండడం జీవో అంచేతంగా నిద్రలో జీవుడు ఉండడు ఇండివిజువల్ ఉండడు చైతన్యం ఉంటుంది ప్రాణం ఉంటుంది తేజోగర్ణాలు ఉంటాయి అందం ఉంటాయి కానీ జీవుడు ఉండదు సోకాయ ఇండివిజువల్ వెళ్ళినట్ ఇదే ఎందుకని మనస్సు ఉంటేనే ఉంటుంది సో మనస్సు ఎప్పుడైతే ఉపసంహారం అయిపోయిందో ఆ జీవుడు కూడా సుషుప్త కాలంలో వలే సో నిద్రావస్థలో ఇదే అవుతుంది నిమిత్త ఉపసంహారాత్ న్యాయం నిమిత్తాన్ని తీసేస్తే నైమిత్తికాన్ని కూడా తీసేస్తారు ఎలాగంటే మినిస్టర్ గారికి సెక్రటరీని ఇస్తారు మినిస్టర్గా వెళ్లగానే సెక్రటరీని ఇస్తారు కారు ఇస్తారు మినిస్టర్ గారిని డిస్మిస్ చేసినప్పుడు ఏమవుతుంది కారు సెక్రటరీ ఇద్దరు భోతా నిమిత్తపసంహారే నైమిత్తిక ఉపసంహార మనకి వ్యాకరణలో నిమిత్తాపాయ నైమిత్తికాయహారా నిమిత్తం తొలగిపోతే నైమిత్తికం తొలగిపోతుంది అంటే ఏంటి సో అనుస్వారానికి పరసవర్ణ అనేదో ఉంది అనుస్వార్య పరసవర్ణ అనుస్వారానికి ఏదో పక్కన ఏదో అంటే పరసవర్ణం వస్తుంది అనుస్వారం ఏయి పరసవర్ణ సో ఆ ఏయి తీసేశాడు అనుకోండి ఆ పరసవర్ణం పోయి మళ్ళీ అనుస్వారం వచ్చేస్తుంది అలాగేదో ఉంది దీర్ఘిగా ఆ భార సో ఇక్కడ కూడా మనస్సుంటే జీవుడు ఉన్నాడు మనస్సు తీసి పారేసాడు ఉపసంహారం అయిపోయింది జీవుడు ఉపసంహారం అయిపోయాడు సో ఉపసంహ్రీయమాన కానీ ఉపసంహారం అయిపోయాడు జీవుడు ఇప్పుడు ఇంక పాయింట్ ఏమిటంటే ఈ ఉపసంహృతమైన మనస్సు మళ్ళీ పైకి వస్తుందా లేక ఇంకా ఉపసంహృతంగానే ఉండిపోతుందా అన్నది పాయింట్ ఈ మనస్సులో అజ్ఞానం ఉందనుకోండి మళ్ళీ అజ్ఞానం మళ్ళీ అంకురం వస్తుంది మనస్సులో జ్ఞానం చేత అజ్ఞానం నశించబడింది అనుకోండి ఇంకా అంకురం కాబట్టి అజ్ఞానిగా చచ్చిపోతే మళ్లీ పైకి జ్ఞానం చేత అజ్ఞానం నశించి అంటే బీజం నశించిపోవడం బీజాన్ని వేయించేసేటువంటి జ్ఞానాజ్ని సర్వకర్మాన్ని భస్మసాత్మృిన అటువంటి సందర్భంలో మళ్ళీ వైపు వస్తారు కాబట్టి జ్ఞానము అజ్ఞానము దట్ డిటర్మిన్స్ ద నెక్స్ట్ వర్త్ అనేది అవి చెప్తున్నారు సదేవ సంపద్యతే సత్యాసంధిపూర్వకం చేదుపసంహతే సదేవ సంపద్యతే నపునేహాంతరాయ సుషిప్తాదివా ఉ సత్యాధిసంధి పూర్వకం ఉపసంహ్రియతే చే ఈ ఉపసంహారం అంతా జరిగేప్పుడు వీళ్ళు జ్ఞానియై ఉండి ఉపసంహారం అయితే జ్ఞాని అంటే ఏంటండి సత్య అభిసంధి సత్యము యొక్క జ్ఞానము సత్యమేమిటి సత్ సదేవ సత్యం అదే సత్యం ఏదో మన్నాలో సత్యం కాదు తిజోబంధముల యొక్క త్రివృత్కరణం చేత నిర్మాణమైన జగత్తు సత్యం కాదు దేహము సత్యం కాదు ఇవన్నీ నామరూపాలు కాబట్టి సత్యం అన్నది అసత్త అనే ఖచ్చితమైన అవగాహన అభిసంధ్యంతో దృఢమైనటువంటి జ్ఞానము అది ఉండి వీడి ఉపసంహారమైందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే స్వదేవ సంపత్తిపై సత్తులో విలీనమైపోతుంది అంటే అర్థం సుషుప్తాదివ పునః దేహాంతరాయ నోత్తిష్టతి నిద్రలోంచి ఎలాగైతే మళ్లీ ఇంకో వీళ్ళు నిద్రలోకి చైత్రుడు నిద్రపోతాడు నిద్ర ఎవరలేస్తాడు చైత్రుడు నిద్రలేస్తాడు మైత్రుడు నిద్రపోతే మైత్రులు నిద్రలేస్తాడు అలాగే ఒక పరిచ్ఛిన్న జీవుడు అజ్ఞాని కనుక చచ్చిపోతే మళ్లీ ఇంకో దేహంతో అజ్ఞాని బయటకు వస్తాడు చచ్చిపోవడం కూడా నిద్ర వంటిదే సుశుత్దివ నిద్రకి చచ్చిపోవడానికి తేడా లేదు అలా అవది ఇంకా నా పునర్దేహాంతరాలు ఉత్తిష్టతి ఈ జ్ఞాని మళ్లీ ఇంకొక దేహమును పొందుట కొరకు పైకి అంటే సద్్రూపంగా అయిపోతాడు అంటే భగవానుడు అయిపోతుంది జగత్కారణం అయిపోతుంది జగత్లో భాగం కాకుండా జగత్ కారణం అయిపోతుంది తరంగము సముద్రం అయిపోతుంది అంటే ఇంకా మళ్ళీ తరంగంగా పుట్టదు అలా అయిపోతుంది ఒకవేళ అలా కాలేదనుకోండి యథా లోకే సభయే దేశే వర్తమాన కథంచిదివా అభయం దేశం ప్రాప్త